यत्रो परमते यत्रोपरमे चिंत नियात्र पश्यत्म्य्लोक दींप ध्याना के संबंध अनेक विषयाल प्रस्ताव है आशयल् तेल को ध्यान चेयरि ధ్యానం చేసేప్పుడు తెలియకుండా ధ్యానం చేయకూడదు అక్కడికి త్యాగరాజస్వామి కూడా ఏమన్నారంటే తెలిసి రామనామము జపించుకునేదో అంటారు సంథింగ్ లైక్ దాట్ ఇప్పుడు రామారమ అనేసి స్మనం అంతా ఎవరిథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ అంటే రామనామము చాలా గొప్పదని చెప్పడం కోసం అర్థవాద రూపంగా అలా రామనామాన్ని జపించేయటం మంచిది కానీ తెలిసి చేయాలి ఏది చేసినా ఏ ధ్యానం చేసినా తెలిసి చేయాలి ఎంత తెలియాలి అంటే చూడండి ఎవరికి రామా అంటే అర్థం తెలిస్తే సరిపడలేదు ఆ రామతత్వము ఆత్మ రాముడు అంటే ఆత్మరూపుడుగా ఉంటాడు ఆ మొత్తం తత్వం తెలిసి ధ్యానం చేయాలి అది తెలిసి అంటే తెలిసి అంటే అంటే దాని స్పెల్లింగ్ తెలిసి ఆధ్యాయం ఏ రామా స్పెల్లింగ్ తెలిసిన కాదు సో తెలిసి రామనామం డిపించగలము సో జ్ఞాత్వా కురువీత తెలిసి చేయాలి ఎనివే ఇది ఒక విషయాన్ని మీరు గమనించాలి రెండో విషయం ఏమిటంటే ఇది ధ్యానము ఇక్కడ ఇంటెన్స్ యాక్టివిటీ ధ్యానానికి విరుద్ధం ఇప్పుడు యాక్టివిటీ ఉందనుకోండి లైఫ్లో జీవితంలో యాక్టివిటీ ఉంటుంది యాక్టివిటీ అన్నది ఎక్కడి నుంచి పుడుతుంది మనస్సు నుంచి పుడుతుంది యాక్టివిటీ అంటే ఉరికి కదులుతూ ఉండడమే యాక్టివిటీ అని మీరు అనుకోద్దు చేతులు కాళ్ళు దాని వెనకాల మనస్సు యొక్క చలనాన్ని బట్టి చేతులు కదులుతాయి సో ఇంటెన్స్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గించాలి ఎలాగ తగ్గించటము అంటే చూడండి డ్యూటీ చేయొద్దని నేను చెప్పట్లేదు డ్యూటీ చేయటం అది మంచిది అవసరం డ్యూటీ చేస్తూ ఉండాలి కానీ డ్యూటీ మాత్రమే చేయాలి ఇంకేం చేయకూడదు ఉదాహరణ డ్యూటీలో పాలిటిక్స్ చేయకూడదు డ్యూటీ ఈశ్వరార్పణ బుద్ధితో డ్యూటీ చేశారనుకోండి మీరు ఆ మనస్సు దాని మీద ఏకాగ్రం చేసి ఆ డ్యూటీని ఎంజాయ్ చేసుకో ఈశ్వరార్పణ బుద్ధితో డ్యూటీ చేశారనుకోండి అప్పుడు ఏమైపోతుందో తెలుసిన ఆ కర్మ అది సమాధి అయిపోతుంది దాన్ని కర్మ సమాధి అంటారు కర్మే సమాధి అయిపోతుంది ఇప్పుడు దానికి నేను శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసేప్పుడు దీని ఎందు ఏ రకమైన అహంకార మమకారాలు ఈ రెండూ లేకుండగా అహంకార మమకారాలు లేకుండగా పూర్ణమైన ప్రేమతో వ్యాఖ్యానం చేశాను అనుకోండి గంటందర సేపు వ్యాఖ్యానము కూడా అది యాక్టివిటీలాగా భాషించిన వాస్తవంలో అది సమాధిపోతుంది కానీ కర్మ సమాధి అంటారు సో కాబట్టి డ్యూటీ చేసేప్పుడు మనం ఎలా చేస్తామంటే భోక్తగా డ్యూటీ చేస్తాం ఈ డ్యూటీ చేస్తే దీంట్లో మన మనతో పాటు డ్యూటీ చేస్తున్న వాళ్ళకంటే నేను ముందు ఉండాలి నాకు ప్రమోషన్ రావాలి నాకు వస్తున్న డబ్బు కంటే మరింత డబ్బు రావాలి అని ఇంతటి స్వార్థాన్ని దాంట్లో ప్రవేశపెట్టి చేయబట్టే ఆ డ్యూటీ కూడా మన నిత్తికి అది ఒక భారం పట్టేస్తుంది నిద్ర కూడా పోలేడొకప్పుడు ఈ డ్యూటీ కారణంగా దాని గురించి ఆలోచించుకుంటూ నిద్ర కూడా పట్టదు అలా తయారవుతుంది ఆఖరికి డ్యూటీ అనేది కూడా నిత్యకర్మ కూడా ఒక మహాభారంగా మనస్సుకి తయారవుతుంది అది చాలా పద్ధతి కాదు కాబట్టి ఆ డ్యూటీ మానేయడం కాదు ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నెసెసరీ యాక్టివిటీని అంతా కూడా తగ్గించుట నేను మొన్న చాలాసార్లు చెప్పాను ఈ ఈ లోకంలో ఈ జీవితంలో అవసరమైన కర్మలను చేయటం కష్టం అనవసరమైన కర్మలని మానేయటం మరింత కష్టం చాలా కష్టం కాబట్టి అసందర్భములైన అనవసరమైన క్రియలని కట్టి పరిగ్రహాన్ని తగ్గించాలి తర్వాత సంసారంలో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి క్యాన్వాస్ చేయటం మొదలుపెట్టారనుకోండి అనవసరం కదా అది సాధకుడు యొక్క లక్షణం కాదు కదా అది యు యూఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ దథింగ్ అయితే వడ్డీ వ్యాపారం మొదలు పెట్టారు అనుకోండి అది అది వ్యాపారం సాధకుడు చేయాల్సిన పని కాదు కదా వడ్డీ వ్యాపారం చేస్తూ ధ్యానానికి కూర్చుంటే మీకు ఏం గుర్తు వస్తుంది ఆ ఎగ ఏసిన వాళ్ళు ఉంటారు పది మందికి మీరు అప్పిస్తే దాంట్లో ఇద్దరు ఎగేస్తారు ఆ ఎనమండి గురి మీరు సంపాదించి ఆ ఇద్దరు సర్దు సర్దుబాటు చేసేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇష్టమాను మనస్సులో ఉంటారు అలాగే కాదు కాబట్టి ఎవడైనా సరే ధ్యానం చేసేందుకు తగిన మానసిక స్థితిని నిర్మాణం చేసుకోవాలి దీనికోసం గృహస్థే కనక్కర్లా సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి సో ఈ టీవీ ప్రోగ్రాంలు ఇస్తూ ఉండడం లేకపోతే లోకల్లో ప్రచారంలో పేరెట్టి ఆ పేరు ప్రఖ్యాతులని శిష్యుల్ని పోగేస్తూ ఉండటం శిష్యులు డబ్బులో జేబులో ఉన్న డబ్బు తీసుకుంటూ ఉండడం దాన్ని ఏమో ఖర్చులు పెడుతూ ఉండటం లేదు పెద్దగా ఒక పెద్ద కార్యక్రమం ఒకటి మొదలు పెట్టాను అనుకోండి పెద్ద ఆలస్యం ఏం కాదు ఒక వారం రోజులు దాని మీద వర్కౌట్ చేస్తే పెద్ద హ్యూజ్ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అదేమీ పెద్ద విషయం కాదు దానికి ఇట్ డజన్ టేక్ మచ్ ఎఫర్ట్ చెప్తున్నా కదండి ఈ లోకంలో అనవసరమైన కర్మల్ని మానేయటం చాలా కష్టమని కాబట్టి అదంతా చేశాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది నేను ఏకాంతంగా కూర్చునే అవకాశమే ఉండదు ఏకాంతం అనే మాటే ఉండదు ఏమండి ఏకా ఏకాంతమనేది ఎప్పుడైతే లేదో ధ్యానం అనేది అస్సలే ఉండదు అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా గృహస్థు నా ఇల్లు నా వాకిలి నా భార్య నా పిల్లలు నా జీతం నా బ్యాంక్ అకౌంట్ అన్నట్టుగా గృహస్థు వడుకుండే సమస్యలు పడుకుంటాయి అలాంటివే పెద్ద పరిమాణంలో వీడుకుంటాయి వీడికి కూడా అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్లో డబ్బు ఉంటుంది అది చూసుకుంటూ ఉండాలి డబ్బు పోగేయడం దాని మీద కపలా ఉండడం దానిమీద నిఘా వేయటం వాడిని ఎవరన్నా పెట్టడం వాడిని సెక్రటరీ అన్నాం వాడు ఏం చేస్తున్నాడో కాపలా కష్టం వాడు సెక్రటరీని పెట్టేసి వీడి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే వీడి అడుగున ఉన్న పత్తా కూడా అమ్మేస్తుంది వాడు అలాగే అది కాపలా కాయాలి వాడి మీద నిఘాలు వేయాలి హోల్ సెక్రటరీ పెట్టేస్తే సరిపడదు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే గృహస్థితి మనస్సు నిలకడం ఎంత కష్టమో సన్యాసి కూడా అంతే కష్టం ఇంకా మరింత కష్టం కాబట్టి ది పాయింట్ ఈజ్ చూడండి లవ్ టు బి ఎ లోన్ ఉపరమతే చిత్తం ఎత్రోపరమతే చిత్తం ఎత్రాలంటే ఎస్మిన్ కాలే ఏ సమయంలో అయితే మీ జీవితంలో ఒక స్టేజ్ రావాలి ఎటువంటి స్టేజ్ది చిత్తం ఉపరమతే మనస్సు ఉపసంహారం అయిపోతుంది విరామాన్ని పొందేస్తుందంటే ఏ రకమైన యాక్టివిటీ పెట్టుకోతుంది సో ఇప్పుడు మీరు ఇంకో ఇద్దరితో కలిసి కబుర్లు చెప్తూ కూర్చున్నారనుకోండి మనస్సు యాక్టివ్గా ఉన్నట్ట ఉపరమించినట్ట ఉపరమము అంటే వితిడ్రా విడ్రా అయిపోతాం దానికే ఉపరమము పేరు సో ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్తా చూడండి లోపల హృదయంలో రాముడు ఉన్నాడు దేవుడు అంటే రాముడని రాముడు దేవుడు హృదయంలో రాముడు అంటే ఆనంద స్వరూపుడు అర్థం రమ అనే ధాతువు నుంచి వచ్చింది రమకాంతం ఆనంద స్వరూపుడు కాబట్టి ఇప్పుడు రాముడు ఎక్కడ ఉన్నాడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటి ఆ రాముడికి దగ్గరగా ఉంటే ధ్యానం ఉపరామ చదవండి రాముడికి దూరంగా సంసారంలో ఉంటే అది సంసారము దాన్ని విక్షేపము అంటారు శబ్దస్పర్శ రూపరస గంధముల ఎందు కాని సుఖ దుఃఖముల ఎందు కాని మనస్సు ప్రసరిస్తూ ఉన్నట్లయితే దానికి విక్షేపము అని పేరు అలా కాకుండా శబ్దస్పర్శ రూపరస గంధముల నుండి సుఖదుఖముల నుండి ఉపసంహారం చేసి హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నటువంటి రాముని ఎందు దగ్గరగా అంటే ఆ రామునిలో విలీనమై ఉంటే దాని పేరే ఉపరమ ఉపరామ రామ అవుతుంది రమ్ ఆదివృద్ధి రామ అవుతుంది అదేమి సమస్య కాదు ఆ ఉపరామము ఉపరమం ఏదైతే అది ధ్యానానికి అది ఫండమెంటల్ ఫస్ట్ స్టెప్ అది ప్రైమరీ కండిషన్ అది కాబట్టి ఎత్రోపరమతే చిత్తం సాధకుడు అనేవాడు ఎలా ఉండాలంటే తన ఏకాంతంగా ఉండటానికి చాలా ప్రేమ కలిగి ఉండాలి ఏకాంతమైన జీవితం జీవితం కలపడానికి చాలా ప్రేమగా ఉండాలి ఎవడైనా నేను ఏకాంతంగా ఉండలేను నాకు పక్కన ఎప్పుడూ ఎవరో నేను చెప్పినవన్నీ వింటూ ఉండాలి అయితే వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉండాలి కొంతమంది అలా ఉంటారు అంటారు ఓ అంటే ఏమిటి చెప్పడం మానేసేటి చెప్పను వాడు ఏదో ఇంకో స్టోరీ చెప్తాడు ఏదో కథ చెప్తాడు ఆ వాడు వచ్చాడు వాడు అజ్జాడు లజ్జం అలాగా ఆహా తర్వాత ఏమైంది ఆ స్టోరీ గుర్తుంది ఈ చెప్పేవాడికి కూడా విసిపా వినేవాడికి ఖాళీగా ఉన్నాడు వీడి చెప్పేవాడికి విసిపా కొంతసేపు అయిన తర్వాత తర్వాత ఏమైంది తర్వాత అంటాడు అంటే ఏదో ఒకటి వింటూ అలా కొంతమంది ఉంటారు కొంతమంది ఏదో ఒకటి చెప్తూ ఉండాలి ఏదో ఒకటి అలా వాగుతూ ఉంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టడం ఏదో కడుపులో పోట్లు వచ్చినట్టు అవుతుంది కాబట్టి ఆ రకంగా ఎవరైతే ఏకాంతంలో ఉండడం చేత ఉంటారో వాళ్ళు అధ్యాత్మయోగానికి పనికినరు ఏకాంతంలో ఉండటం అభ్యాసం చేయాలి ఎత్రోపరమతే చిత్తం సో నిరుద్ధం యోగ సేవయ ఈ చిత్తము ప్రపంచంలో అన్ని వైపులకి పరుగులు తీస్తోంది శబ్దం మీదకి పోతుంది రూపం మీదకి పోతుంది స్పర్శ మీదకి పోతుంది ఇలా ఏడు చెప్పారు మీకు నాకు శబ్ద స్పర్శ రూపరస గంధ సుఖదుఖ ఏడింటి మీదకి పోతూ ఉంటుంది ఏడు కాకుండా ఇంకొక స్కీమ్ కూడా ఉంది మళ్ళీ చెప్తాను నన్ను చెప్తున్నా సో దేశ కాల వస్తు మూడు మీ మనస్సులో మూడు అంశాలు లేకుండా చూసుకుంటే దాన్ని ధ్యానం అంటారు ఏడే ఆ ఏడునే ఇంకో రకంగా చెప్తున్నాను ఏడు మూడు పది అనుకున్నారు ఆ ఏడునే ఇంకో రకంగా చెప్తున్నా మనస్సులో దేశానికి సంబంధించిన సంకల్పాలు ఏమి ఉండకూడదు దేశం అంటే భారతదేశము చైనా దేశము అలా ఆ దేశం కాదు స్పేస్ అని అర్థం అయితే తెలుగు దేశము కన్నడ దేశము అలా పార్టీలేం కాదు స్పేస్ అని అర్థం దేశము ఉంటాయి కదా ఇది దేశం అంటే దేశం గురించి మాట్లాడుతున్నారు ఏ పార్టీ ఏమిటండీ అలా అనుకున్నారు స్పేస్ ఆకాశము కాబట్టి దేశానికి సంబంధించిన సంకల్పాలు ఏమీ కాలానికి సంబంధించిన సంకల్పాలు ఏమి ఉండద్దు వస్తువుకి సంబంధించిన సంకల్పాలు ఏమి ఈ మూడు మినహాయించి ఇంకేవైనా సంకల్పాలు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు అభ్యంతరంగా అంటే అర్థమేట ఇగ్గే ఉండవు సో దేశకాల వస్తు సంకల్పములను పరిత్యాగం చేసేయాలి దాన్ని యోగము అంటారు ఈ యోగాన్ని సేవించాలి సేవ అనే మాటలో ప్రేమ అనేది ఇమిడి ఉంటుంది యోగాన్ని ప్రేమగా అభ్యాసం చేయాలి యోగ అలా చేస్తే అభ్యాసం చేయాలి అభ్యాసము అనే పదం చాలా ముఖ్యం ఇది ఎదరెదరు రాబోతోంది వచ్చినప్పుడు ఇంకా విస్తారంగా చెప్తాను నిరంతరంగా బ్రేక్స్ లేకుండా ప్రతిదినమూ అభ్యాసం చేయాలి సంసారాన్ని విడిచిపెట్టేయాలి ఇక్కడ ఎత్రోపరమతే చిత్రం అంటున్నారు కదా యస్మిన్ కాలే ఉపరమతే సంసారం వైపు యు హ్యావ్ టు టర్న్ యువర్ బ్యాక్ సంసారానికి వీటి చూపించాలి తప్ప ముఖం చూపించకూడదు అలా వెనక్కి తిరిగి ఉండాలి సంసారం వైపు అప్పుడు ముఖం దేవుడు దేవుడు దర్శనానికి వెళ్తున్నారంటే ఏం చేస్తారు వాట వాటి లిటరల్గా చేస్తాం మనం దట్ ఈజ్ అవర్ ప్రాబ్లం దేవుడి దర్శనం అంటే ఏమిటి మనం మన పృష్ఠభాగాన్ని అంటే వీపు భాగాన్ని సంసారానికి పెట్టి ముఖాన్ని దేవుడు వైపు పెడతాం దాన్ని కదా దేవుడి దర్శనం అంటే అది లిటరల్గా చేస్తే ఏమి లాభం లేదండి మెకానికల్గా రెపిటేటివ్గా ఏమీ ఉపయోగం ఏం ఊరికి రష్ పెరగడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు వెళ్ళేవాడే వెళ్తూ ఉంటాడు దాంతో అక్కడ రష్ పెరిగిపోతుంది ఆ రష పెరిగిపోతే రషికి సంబంధించి క్యూలు క్యూలకి కాంప్లెక్స్లు వాటికి ఎయిర్ కండిషన్లు వాటిలో టీవీలు ఇలా తయారవుతుంది తప్ప ఇవారి టిక్కెట్లు డబ్బులు టికెట్లు ఇలా ఇదంతా తయారవుతుంది సినిమా హాల్కి దీనికి తేడా ఏ ఉంటుంది ఏమీ ఉండదు దానివల్ల ఉపయోగమే ఉండదు వాట్ యూ హెవ్ టు డూ ఇస్ దేవుడి దర్శనం అంటే ఏమిటి సంసారం వైపు ముఖము తిప్పుట సంసారము వైపు వ్యతిరేకంగా మన దృష్టిని సారించుట దృష్టి ముఖం అంటే ముక్కు చెవులు అవి కాదు దృష్టిని సంసారము నుండి వ్యతిరేకంగా ఈశ్వరుని వైపు సాధించుట అది ఈశ్వర దర్శనము అంటే అది చెయ్యాలి అది చేయకుండా మెకానికల్గా రెపిటేటివ్గా ఊరికే ఏదో పిచ్చిలో పిచ్చి అన్నట్టు చేస్తే ఏమి వర్క్అవుతుంది దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు సమ్టైమ్స్ యు హ్యావ్ టు బి హార్ష్ యు హ్యావ్ టు యూ టు ఇప్పుడు చాలా మురికిగా ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలి రఫ్గా ఉన్నటువంటి ఒక బ్రష్ తీసుకున్నా నెత్తిని కొంత సర్ఫ్ అయిదో కొట్టు శుభ్రంగా రాతిడి చేసి కడిగి అవతల పారాయ లేకపోతే ఇట్ డజన్ వర్క్ కాబట్టి సంసారము వైపు పెడముఖం పెట్టేయాలి చిత్తం సంసారం ఏమిటి చేస్తారు సంసారం ఇన్నేళ్ళు సంసారాన్ని సవరించి ఏమైంది కూర్చువి నహిగా ఏమి ఉపయోగం సో ఆ విధంగా ఉపరమతే చిత్తం యోగ యోగాన్ని యోగము అంటే అంతఃకరణ ఏకాగ్రత ధ్యానం అదే యోగం ఎక్కడ దాన్ని ప్రేమగా అభ్యాసం చేయాలి నిరంతరంగా అభ్యాసం చేయాలి ఎలా ఉండాలంటే లోకంలో వ్యవహారము మినిమలిస్టిక్ మినిమల్ అత్యవసరమైన వ్యవహారం ఏదైతే ఉంటుందో ఆ వ్యవహారాన్ని నిర్వహించటానికి ఎంతటి మానసిక చలనము మెంటల్ యాక్టివిటీ అవసరమో యాక్టివిటీని చేసేయటము మళ్ళీ తనలో తాను ఏకాంతంలో ఏకాగ్రంగా ఉండటం అంటే ఇప్పుడు మీరు రై కారు నడుపుతో ధ్యానం చేయమని నా అభిప్రాయం కాదు అక్కడ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు కారు నడుపుతో మరే పని చేయకూడదు కారు అసలు ధ్యానం మీకు అలవాటు అవ్వాలంటే కారు నడిపేపుడు కారు నడపడం అనే పని చేయాలి మల్టీ టాస్కింగ్ మానేయాలి మనస్సు యొక్క విక్షేపం అంటే మల్టైటాస్కింగ్ కదా కారు నడిపేప్పుడు కారు నడపడం తప్ప ఇంకేం చేయద్దు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓ నమ శివాయ క్యాసెట్ పెడతారు కార్నోడల్ క్యాసెట్ ఓ నమ శివాయ ధ్యానం చేస్తే మీకేం వస్తుందండి మీరు ధ్యానం చేయాలి కదా క్యాసెట్లు టేప్ రికార్డులు అవి కాదుగా ధ్యానం చేయడం ఉన్నమ శివాయ క్యాసెట్ పెట్టడం లేకపోతే ఇంట్లో ఓ రికార్డు పెట్టడం ఓ నమ శివాయ ఉన్నమ శివాయ అంటూ ఉంటుంది అది మాట్లాడదామంటే అది అడ్డు వీడికి కొంచెం గట్టిగా అది అడ్డు వీడు మాట్లాడడం మానడు పోనీ మాట్లాడడం మానేస్తాడు ఆ మానడు అలాంటివి అనవసరం ఈ బాహ్యమునందు మీరు చేసేది ఏమీ ఉండదు మీరు ఉన్నమర్షిగా క్యాసెట్లు సీడీలు ఇవన్నీ పెట్టి ఊరికే నాయిస్ పొల్యూషన్ పెంచడం కాదు కావాల్సిందే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కీప్ అవే ఫ్రమ్ ది వరల్డ్ ప్రపంచాన్ని పక్కన పారాయండి దాన్ని దాన్ని ఏమీ సత్తా లేదు దాన్ని పక్కన దాని మీద ఏదైనా చేయాల్సి ఉందంటే చేసేసి త్రో ఇట్ అడ్ అనే ఏకాంతంలో కూర్చోండి కూర్చొని ఉన్న ధ్యానం చేయండి హృదయంలో ధ్యానం మనస్సుతో ధ్యానం చేయండి ఈవెన్ లిప్ మూవ్మెంట్ ఈజ్ అన్నెసెసరీ కొన్ని ఆరంభంలో లిక్ మూవ్మెంట్ ఉన్నా అది కూడా క్రమంగా విలీనం అయిపోతుంది అది మీరు ఎంతసేపు చేస్తే అంతటి పరివర్తన వస్తుంది అంతటి వికాసం వస్తుంది మనస్సులో అద్భుతమైన వికాసం వస్తుంది ఫ్రీడమ్ వస్తుంది అది మీరు ఐదు నిమిషాలు చేసినా పది నిమిషాలు చేసినా అది అలా ఉండాలి కానీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని వన్ అండ్ హాఫ్ అవర్ సిడీ ఒకటి దాంట్లో పెట్టి స్విచ్ నొక్కి మీరు వన్ అండ్ హాఫ్ అవర్లో సంసార వ్యవహారాలన్నీ ఇదిగోచ్చేపడికి అది పూర్తవుతుంది ఎందుకు అలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ అనవసరం కాబట్టి ఊరికే సీడీలు ఇదంతా మార్కెటింగ్ ఇదంతా కాబట్టి కారు నడిపేపుడు కారు నడపడం తప్ప ఇంకే పని చేయద్దు అన్నం తినేపుడు అన్నం తినడం తప్ప మరే పని చేయద్దు ఫోకస్ అభ్యాసం చేయాలి చాలా ఉంది ఇలాగ చేయాల్సింది మీరు చేసి ఉత్సాహం ఉంటే మరి చాలా ఉంది నేనే చెప్పడానికి నాకు డౌట్ వస్తూ ఉంటుంది ఎందుకంటే పిచ్చోడు ఇక్కడికైనా గాలిలో వాటంగా ఇక్కడికి వచ్చి వాట్ ఈజ్ హీ టాకింగ్ అన్నట్టు మీకు అనిపించింది అనుకోండి నేను అప్పటికి నాకే సిద్ధి కాబట్టి కొంత చెప్పి కొంత అలా వదిలిపెడుతూ ఉంటాను మంచిది నిరుద్ధం యోగ యోగాన్ని ప్రేమతో అభ్యాసం చేయాలి సేవించాలి చేస్తే అవుతుంది మనస్సు నిరుద్ధం నిగ్రహించబడుతుంది నిగ్రహించబడి ఆ తర్వాత ఏమవుతుంది ఉపారమతాయి అదే వరస కొద్ది నుంచి వెనక్కి రండి యోగ సేవయ మీరు ప్రేమతో అభ్యాసం చేయండి అప్పుడేమవుతుంది నిరుద్ధం అది నిగ్రహించబడుతుంది అప్పుడేమవుతుంది ఉపారమత విలీనము నేను ఒక దృష్టాంతం చెప్తా ఈ చిలక పెంచుతున్నాడు ఒక ఆయన ఆ చిలకని పంజరంలో పెట్టాడు పంజరంలో పెడితే దానికేమో టిఫిన్ దానికి ఆహారము దానిమ్మ గింజలు ఇవేవి నీళ్ళు మంచినీళ్ళు అన్నీ పెట్టాడు అది ఆ పంజరలోంచి బయట పడిపోవడానికి గిలగిల ఆడిపోతుంది రెక్కలు టపటప టపటపా కొట్టేసుకుంటుంది ఆ ముక్కుతోటి ఆ పంజరము యొక్క ఊసల్ని కొరికేస్తూ ఉంటుంది అవి ఊడ తీసి బయటికి వెళ్ళిపోవడానికి కానీ ఆ లోపలే పెట్టి పెడతాడు ప్రేమతో ఆయనకి హింస చేయాలని కాదు అని చెప్తే దానికి ఆహారం ఇస్తాడు మంచినీళ్ళు పెడతాడు దాంట్లో క్లీన్గా పెట్టి దాంట్లో పెడతాడు అలా కొంతసేపటి అయ్యేప్పటికేమవుతుంది అది దాని ఎందు నిరోధం వస్తుంది ఆ చిలకకి అదేం చేస్తుందంటే టపటప టపటప కూర్చేసుకోవటం మానేస్తుంది ముక్కుతోటి ఊసల్ని వాటిని పొడి మానేస్తుంది మానేసి అదేం చేస్తుందంటే అక్కడ లోపల కూర్చోవడం ప్రారంభిస్తుంది తర్వాత క్రమంగా కొంత సకాలం అయ్యేప్పటికీ అది లోపల ఏకాగ్రంగా అలా నిలిచి ఉండడానికి అలవాటు పడుతుంది ఆ చిలక ఆ తర్వాత మీరు ఆ చిన్న కిటికిలాగా ఉంటుంది కదా తీసి బయట పెట్టినా ఇంకెక్కడికి పోవటం అక్కడే ఉంటుంది తర్వాత బయట పెట్టినా మళ్ళీ జాగ్రత్తగా లోపలికి వెళ్తే ఆ తలుపేసుకుని లోపలి కూర్చుంటుంది కాబట్టి అవి స్టేజెస్ కాబట్టి యోగ సేవయ మీరు మనస్సుని చిలకలాగా అర్థం చేసుకుని అది టపటపటపా కొట్టేసుకుంటూ ఉంటుంది ఇటు వెళ్ళిపోవాలి అటు వెళ్ళిపోవాలి కానీ మీరు ప్రేమగా అభ్యాసాన్ని చేయటం క్రమంగా దానికి నిగ్రహం దానికి నేర్పం దాని యొక్క యాక్టివిటీ తగ్గుతుంది మీరు పరిగ్రహము అవి తగ్గించాల్సి ఉంటుంది సంసారంలో తిరుగుడు తగ్గించాల్సి ఉంటుంది సంసారంలో మనస్సు యొక్క ప్రవృత్తి బాగా తగ్గించాల్సి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఊళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అంటే మత్తుగా తయారయ్యడనో లేకపోతే ముద్దులా తయారేయడమో లేదా రాయిలా పక్కన కూర్చున్నాడు తప్పిస్తే ఏమీ యాక్టివిటీ లేదనో ఏదో అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటే అదనుకోవచ్చు తప్పేళ్ళు మీ కర్తవ్య నిర్వహణ మాత్రం మీరు ప్రేమగా చేస్తూ ఉండటము ధ్యానాన్ని శ్రద్ధగా అభ్యాసం చేయటము సాంసారికములైన వ్యవహారముల నుండి ఉపసంహారం దాన్ని వైరాగ్యం అంటారా వైరాగ్యం లేకపోతే ధ్యానమే వస్తుంది ఇవన్నీ చేస్తుంటే క్రమంగా నిరోధము యోగశ్చిత్త వృత్తి ఆ చిత్తవృత్తుల యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది స్వామి చంద్రంజీ మహారాజ్ చెప్పేవారు ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ థాట్స్ బాగా ఎక్కువైపోతాయో అలజడి ఎక్కువైపోతుందో థాట్స్ యొక్క సంఖ్య ఎప్పుడైతే పెరిగిపోతుందో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో క్వాలిటీ ఆఫ్ థాట్స్ బాగా దెబ్బతింటుంది చాలా పూర్తి క్వాలిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయి మీరు నిరోధము చిత్తవృత్తి నిరోధము క్రమంగా మనస్సు యొక్క యాక్టివిటీని యోగాభ్యాసం చేత తగ్గించడం ఎప్పుడు చేస్తారో యోగాభ్యాసం చేత నిరోధాన్ని చేయాలి చేసినట్లయితే క్వాంటిటీ ఆఫ్ థాట్స్ తగ్గిపోతుంది క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆ విధంగా చేసినట్లయితే చిత్తమో స్థితి వచ్చేప్పటికీ ఉపరమతే అది ఉపరామాన్ని అంటే ఆ ఆత్మనిష్టని పొందుతాం కాబట్టి మనిషి ఎలా ఉంటాడంటే కామ్ అండ్ క్వయట్గా ఉంటాడు గడబిడ చేయడు కామ్గా ఉంటాడు ఏదైనా అడిగితే చెప్తాడు ఆ మనిషి చేయాలని అపేక్షింపబడి పని ఉంటే చేస్తాడు టైంకి భోజనవి కూడా చేస్తాడు మామూలుగానే ఉంటాడు చాలా సింపుల్గా సరళంగా ఉంటాడు సాధకుడు అన్నవాడు జ్ఞాని కూడా చాలా సరళంగా సింపుల్గా ఉంటారు ఎప్పుడైనా జ్ఞాని యొక్క చిహ్నములు అంటే ఫిజికల్ గుర్తులు ఏమీ ఉండవు మీకు ఫిజికల్గా చాలా సింపుల్గా సరళంగా ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే మీకు అటువంటి మనస్సు యొక్క ఏకాగ్రత అలవడుతుందో మనిషి యొక్క స్థైర్యం వచ్చేస్తుంది ఒక ఫోకస్ ఉంటుంది తన కర్తవ్యాన్ని తాను బ్రేక్ లేకుండా శ్రద్ధగా ప్రేమగా చేసుకుంటూ పోతాడు అంతకుమించి అధికమైనటువంటి సాంసారిక వ్యవహారాలు జోలికి పోడు తన స్వరూపంలో తాను నిలిచి ఉంటాడు ప్రేమమయుడుగా ఉండిపోతాడు చాలా అలాగా మహాత్ములు అందరూ అలాగే ఉంటారు అని చెప్పిన మీకు మహాత్ములు అన్నవారు చాలా కామన్ ఫైక్గా ఉంటారు చాలా హడాదిడిగా గడబెడగా ఉంటే వాళ్ళు మహాత్ములు కాదు వాళ్ళు కూడా అదో సంసారంలో ఉంటారు అదో సంసారం దేవుడి పేరుతో పెద్ద సంసారం నిర్మాణం అవుతూ ఉంటుంది పేరు దేవుడు అని ఉంటుంది స్పిరిచువల్ మెటీరియలిజం అని అంటారు దాన్ని సో అది అలా ఉండదు మహాత్ముల యొక్క జీవనశైలి చాలా సరళంగా చాలా సింపుల్గా ఉంటుంది చాలా ప్రేమమూర్తులుగా ఉంటారు పెద్ద కరుణ కంపాషన్ ఇవన్నీ కూడా చాలా నిండుగా ఉంటాయి చాలా అత్యంత సరళమైన జీవనశైలి ఉంటుంది ఇమోషన్స్లో కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఇమోషన్స్ కాంప్లెక్స్ జటిలమైనటువంటి భావా వేషాలు పరిగ్రహం ఉండదు సో ఈ విధంగా పరిగ్రహం అంటే పోగేయటం దాన్ని పరిగ్రహము అంటారు సో ఆ విధంగా దాన్ని ఆ స్థితి విడిచేరుకుంటారు ఎత్రోపరమతే చిత్తం ఇదంతా కూడా మనస్సులో మార్పులు ఎప్పుడొస్తాయో ఆ మనిషి చుట్టూ మార్పులు అలా వస్తాయి మనిషి యొక్క జీవన శైలిలో మార్పులు వస్తాయి మనస్సులో మార్పు వస్తే వాడి మాటలో మార్పు వస్తుంది వాడి చేతలో మార్పు వస్తుంది వాడి డ్రస్సులో చూపులో వాడు చేసే పనుల్లో తినే తిండిలో అన్నింట్లోనూ మార్పులు వస్తాయి చేసే కర్మలో అన్నింట్లోనూ మార్పులు వస్తుంది మనస్సు నుంచి ఈ సంసారం అంతా ఉదయిస్తూ ఉంటుంది కాబట్టి చిత్తం నిరుద్ధం యోగసేవయ అప్పుడేమవుతుంది సో ఈ యోగాన్ని గురించి ఇంకా చెప్పచ్చు ఎత్ర చేయ ఆత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి చాలా గొప్ప వాక్యం ఎత్ర ఆత్మనా ఆత్మానం ఆత్మని పశ్యన్ష్యతి అది వాక్యం గుర్తుపెట్టుకోండి వాక్యం ఆత్మనా ఆత్మానం ఆత్మని పశ్యతినికో దృష్టాంతం చెప్తా చక్షుర్భ్యాం మంజూషాయా రత్నం పశ్యతి కన్నులతో పెట్టేయందు రత్న పుట్రాన్ని చూస్తున్నాడు పశ్యతి చూస్తున్నాడు దేన్ని రత్న దేంట్లో పెట్టే ఓ పెట్టు ఉంటుంది కానీ సిల్క్ క్లాత్ అది వేసి అందంగా ఎర్రగా ఓ పెట్టు ఒకటి ఉంటుంది దాంట్లో చూస్తున్నాడు దేనితో చూస్తున్నాడు కన్నులతో చూస్తున్నాడు ఏమంటాయి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు కన్నులతో అంటే అనాత్మ ఆత్మ కాదు కదా కన్ను ఆత్మ కాదు కదా కన్ను ఆత్మ కాదు పెట్టే అదే ఆత్మ అనాత్మ అనాత్మ ఉండే రత్న అది ఆత్మా అనాత్మ అది దాని ఖరీదు కోటి రూపాయలైనా కూడా అది అనాత్మే ఓకే కాబట్టి ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు అనాత్మన అనాత్మని అనాత్మానం పశ్యది అంతే కదా అనాత్మ చేత అనాత్మ ఎందు అనాత్మను చూస్తున్నాడు మనం అలా బ్రతుకుతూ ఉంటాం దట్ ఈస్ హౌవిల్లీ సపోజ్ దేవుణ్ణి పెట్టాను ఎదురకుండా నాకంటే భిన్నంగా ఉన్నాడా దేవుడు మరి అద్వైతం అంటే ఇలాగే ఉంటుంది అద్వైతం అంటే దాని అద్వైతం నాకంటే భిన్నంగా ఉన్నాడు ఆ దేవుడు కళ్ళతో చూస్తున్నాడు దేవుడేమో పెట్టేలో ఉన్నాడు కళ్ళతో చూస్తున్నాను ఇప్పుడు ఏమైందది అనాత్మన అనాత్మని అనాత్మానం పశ్చితే అవ్వలేదు దేవుడని ఎందుకన్నానంటే మీరు లోక వ్యవహారంలో ఎటువంటి భేదం ఉన్నదో దేవుడి దగ్గర కూడా అటువంటి భేదాన్నే మీరు పెట్టినంతసేపు అది అజ్ఞానమే అవుతుంది కానీ మరొకటి ఏమీ కాదు కేవలము రత్న మీ చేతికి పెట్టుకుంటే సంసారము దేవుడు బొమ్మకు పెడితే అది దైవం మీరు అనుకోదు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ మీ చేతికి పెట్టుకున్న సంసారమే దేవుడు బొమ్మకు పెట్టారనుకోండి ఆ బొమ్మ చుట్టూ కాపలా కాయాలా అక్కర్లేదా దేవుడికి మీరు లక్ష రూపాయలు ఒక విగ్ ఒక నెక్లెస్ వేసేసరి దేవుడు మండలం ఇప్పుడు కాపలా పెట్టాలా అక్కర్లేదా నేను ఒకసారి దేవాలయానికి వెళ్ళాను వెళితే జయుడు విజయుడు ఉన్నారు ఇక్కడ జయ విజయుడు ఉంటారు కాపలాదారులు ఈ కాపలాదారుల విగ్రహాలు ఉంటాయి జయ విజయ ఈ విగ్రహాల చుట్టూ ఈ అయితే ఈ ఐరన్ తోటి గ్రిల్ గ్రి చేసి దానికి ఇంత పెద్ద లాక్స్ వేశాను జయుడు విజయుడు గ్రిల్ మీరు జయుడిని చూడాలంటే ఆ గ్రిల్ లోని చూడాలి నేనా ఉన్నాను దేవుడికి కాపలా కావలసిన వాళ్ళకి ఈ కాపలా ఏమిట ఆయుదని నాకు ఆశ్చర్యం వేస్తుంది అని అడిగాను నేను ఉండబట్లేక అడిగాను ఏమిటండి గ్రిల్స్ ఏమిటండి బాగుండదు కదండి గ్రిల్స్ పెట్టేస్తే ఇప్పుడు స్వామీజీని వస్తే నేను గ్రిల్ లోపల ఉండే తాళం వేసి సెక్రటరీ పట్టు కూర్చున్నాడు అనుకోండి ఏం శోభగా ఉంటుంది సో ఏమిటండి గ్రీన్లు ఏమిటని అడిగాను అడిగితే వాళ్ళు చెప్పారు ఆ జేవిజీకి కట్టిన వస్త్రాలు పట్టుకుపోతున్నారండి అందుకోసం గ్రీన్లో పెట్టేవాడిని చెప్పాను ఇది ఎలా ఉందంటే వీధికి బయట వాకిట్లో దీపం పెడతా ఆ బల్బుకి ఐడియన్ అర్థమైందండి సో ఆ జేవి అలా పెట్టారు నేను ఉండబట్టలేక వెళ్ళాలి ఏమిటో జైవజీవులు ఎలా ఆ గ్రిల్ లో పెట్టి తలాలు వేయడం బాగులేదండి అని అన్నా ఆ జైవిజీవులకి ఖరీదైన వస్తాలో ఎవరు కట్టబడ్డాడు మిమ్మల్ని కానీ పట్టుకపోతే ఇంకోటి కట్టండి వాళ్ళు పాపం వాడుకుందాం అని పట్టుకెళ్ళారు వాళ్ళు ఆత్మస్వరూపులే కదా అలాగేదో చేయాలి కాబట్టి దేవుడికి ఇంత ఖరీదైన ఆభరణాలు పెడితే కాపలా పెట్టాల్సి ఏముడు అనాత్మ కోట్లో పడిపోతాడు అది మంచిది కాదు అది అది పద్ధతిగా ఇక్కడ మంచిది కాదు దాని సందర్భంలో వేరే ఉంటుంది ఇక్కడ ఈ సందర్భంలో కొంచెం గడబడ వ్యవహారం ఎనీవే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆత్మన ఆత్మానం ఆత్మని పశ్య అంటే మీరు చూచేది ఆత్మ చూడబడేది ఆత్మ ఆత్మయే అధిష్టానం ఏ అధిష్ఠానంలో చూస్తున్నారో అది కూడా ఆత్మ అంటే ఆత్మ తప్ప లేదు అని అర్థం ఇది ఎలాగంటే నేను మీకు దృష్టాంతం చెప్తా మీరు చూపుతో చూపుతో పుస్తకాన్ని చూస్తున్నారనుకోండి చూపుతో పుస్తకాన్ని చూస్తున్నారు ఇప్పుడు నేనేం చేస్తానంటే చూపుతో పుస్తకాన్ని చూడను పుస్తకాన్ని చూసే చూపును చూస్తా చూపును చూస్తా చూపుతో పుస్తకాన్ని చూడడం కాదు చూపుని చూస్తా అప్పుడు చూపుని చూస్తానంటే దేనితో చూస్తాను మనస్సుతో చూపును చూస్తాను కన్నులతో పుస్తకం చూడడం కాదు మనస్సుతో కన్నులను చూస్తా ఏమండి అయితే మనస్సుతో కన్నులను చూస్తే కూడా ఇంకా అనాత్మే అది మనస్సు కూడా అనాత్మే ఇప్పుడు ఏం చేస్తానంటే సాక్షిచేతనుడుగా ఉండి మనస్సును చూస్తా ఏమండీ మనస్సును చూస్తూ ఉంటా సో ఆత్మన మనహా పశ్యతి మీరు మనస్సును చూస్తారో మనస్సు విలీనమైపోతుంది మీరు ఆ చిద్రూపంగా ఉండిపోతారు ఎరుక రూపంగా ఉండిపోతారు ఇప్పుడు చూసేది ఎవరు చిత్ చూడబడిదేవి చిత్ దేనితో చూస్తున్నారు చిత్ దేని ఎందుకు చూస్తున్నారు చిత్ అలా ఉండిపోతారు దానిని ఆత్మయోగము అని అంటారు సో ఆత్మనా ఆత్మానం పశ్యతి దీన్ని అభ్యాసం చేయాలి ఎప్పుడైతే అంతే అర్థం ఏమిటనమాట మీరు ఇప్పుడు ఉదాహరణకి ఒక వజ్ర పుట్ంగరాన్ని ఎదుర్కొన్న పెట్టారనుకోండి కంటితో చూస్తున్నా ఇది నాది అని అంటారు నాది అని ఆ వజ్ర పుట్టుంగరాన్ని నాది అని మీరు ఎప్పుడైతే చూస్తారో మీకు ఒక ఉల్లాసం కలుగుతుంది కలుగుతుంది కదా అందుకోసమే కదా తెచ్చుకున్నారు ఒక ప్రేమ కలుగుతుంది ఒక ఆనందం కలుగుతుంది ఆ ఉల్లాసము దాన్నే పూర్ణత్వము ఒక నిండు మీకు అనుభవానికి వస్తుంది నిండుదనం అనుభవానికి వస్తుంది ఫిజికల్గా కాదు ఆత్మస్వరూపంలో నిండుదనం అనుభవానికి వస్తుంది ఆ వజ్రపుటంఘయితే ఈ నిండుదనం ఎంతసేపు ఉంటుందండి ఎంతసేపు ఉంటుందో వజ్రపుటంగా ఉన్నంతసేపు ఉంటుందా వజ్రపుటం గర ఎంతసేపు గంట సేపు ఉంటుంది ఆ గంట సేపు నిండుదనం ఉంటుందా ఉండదు ఇంకేముంటుంది అది పోతుందేమోనే భయం ఉంటుంది కాబట్టి ఇంద్రియములకు విషయములతో సంస్పర్శ ద్వారా నిండుదనము అబ్ అనుభవానికి వచ్చిన అది చాలా క్షణికంగా ఉంటుంది చాలా క్షణికమైనటువంటి పూర్ణత్వం అనుభవానికి అలా వస్తుంది ఎలా పోతుంది ఇప్పుడు కాఫీ తాగాలని నేను ఎదురు చూస్తున్నాను అనుకోండి కాఫీ తాగాలనిపించింది అనుకోండి ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ కప్పులో తీసుకొచ్చి ఎదురకుండా పెడితే అప్పటికే అప్పుడే కాఫీ అనగానే నిండుదనం ఓపెసరంత వస్తుంది కాఫీ కప్పు ఎదుర్కొన్నా ఉంటే ఇంకొంచెం ఇంకో రెండు రెట్లు ఎక్కువ నిండుదనం వస్తుంది అది నోట్లో సిప్ చేస్తే బాగుంది చాలా చక్కటి కాఫీ అనే మంచి రుచికరమైన కాఫీ అంటే మంచి నిండుదనం ఉంటుంది ఎంతసేపు ఉంటుంది నాలుగు సిక్కుల వరకు ఉంటుంది ఆ తర్వాత ఇంకా పార్పడే తాగడమే కానీ ఫస్ట్ ఫోర్ సిప్స్ లోనూ ఆ నిండుదనం పోతుంది కాబట్టి ఈ విధంగా క్షణిక మీరు బాహ్యమైన వస్తువును చూస్తేప్పుడు వచ్చేటువంటి నిండుదనము తుష్యతి అనే పదం ఉంది ఇక్కడ అందుకోసం నేను చెప్తున్నా తుష్యతి సంతోషిస్తున్నాడు నిండు సంతోషం అంటే నిండుదనము ఈ నిండుదనం అనేది బాహ్యమైనటువంటి పదార్థములు వస్తువులు లేకపోతే రిలేషన్షిప్స్ ఇప్పుడు మీరు ప్రేమించే వ్యక్తి మీకు కనపడిన వెంటనే అవ్వా అని ముఖం విప్పారిపోతుంది నిజమే కానీ ఎంతసేపు ఉంటుంది వాడు మాట్లాడేంత వరకు ఉంటుంది అయితే వాడిని ఎరావున్నావునో లేకపోతే ఏ మా ఎలా ఉన్నావునో అడిగే వరకు ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఏదో చెప్పగానే పోతుంది కాబట్టి ఇప్పుడు నిండుతనం ఇప్పుడు కొత్తగా రాగానే ఏదో ఒక అవగించుకుంటారు చూస్తారు మాట్లాడతారు ఎంతసేపు అవగించుకుంటారండి ఓరే విషయం చూస్తారు ఎంతసేపు అలా కళలో చూస్తుంటే వాళ్ళు కంగారు పడతారు కూడా ఎంతసేపు చూస్తారు వారలే మాట్లాడతారు ఎంతసేపు మాట్లాడతారు ఒక కప్పు కాఫీ పెట్టేవామని అడుగుతాడు అవలవాడు మాట్లాడింది చాలు కప్పు కాఫీ పెట్టివని చెప్తారు కూడా ఎంతసేపు మాట్లాడతారు కాబట్టి ఈ ఇంద్రియములకు విషయములతో వచ్చే కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత నిండుతనము తోషము సంతోషము కలుగుతుంది కానీ చాలా క్షణికంగా ఉంటుంది సంతోషము వచ్చిపోయిన వెంటనే ఏముంటుందండి ఆ సంతోషం ఉంటుంది ఇంకేముంటుంది అంచేతనే ఆ మనం సుఖదుఖముల ప్రవాహంలో సంసారంలో పడి ఉంటాం కానీ ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ స్వరూపములోనే నిష్టని కలిగి ఎప్పుడైతే ఉంటారో ఆ స్వరూప నిష్టని ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు మీరు మీ ఆత్మానందాన్ని ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు అది అభ్యాసం చేయాలి కొంతకాలం అభ్యాసం చేయాలి అంటే కంటితోటి రూపాన్ని నేనేమి చూచుటలేదు చెవితో శబ్దాన్ని నేను వింటలేదు నాలుగుతో రసాన్ని ముక్కుతో గంధాన్ని చర్మంతో స్పర్శని నేను ఇంజ అనుభవం చేయటం అనుభవించుటలేదు కాబట్టి బాహ్య సంసారంలో ఉండే అనుభవాలన్నీ పోయాయి అవతలతో ఇంకేమీ లేదు ఇంకంతే శబ్దస్పర్శ ఉపరస గ్రంథాలను నేను పక్కన పెట్టాను తర్వాత సుఖ దుఃఖములు వీళ్ళు నాకు కావలసిన వాళ్ళు వాళ్ళు మిత్రుడు శత్రుడు ఈ భావాలన్నింటినీ కూడా పక్కన పెట్టాను ఇప్పుడు ఏమైపోయింది నేనున్నాను నాయందు ఉన్నాను నాతో ఉన్నాను నన్ను నేను చూస్తూ నాలో నేను విలీనమై నాయందు నేను ఉన్నాను ఇది పెద్ద కష్టం కూడా ఏం కాదు ఇప్పటికిప్పుడు నేను కళ్ళు మూసేసుకుని మొత్తం ఇక్కడ ఇలా శివారంద ఆశ్రమంలో యాభై మంది కూర్చుని పాఠం వింటున్నారనే ఈ సీన్ అంతా కూడా షట్ ఆఫ్ చేసేసి నేను ఇక్కడ నాలో నేను ఉండిపోతాను దానికేమి పెద్ద కష్టం కూడా ఏమీ కాదు కొంచెం అభ్యాసం చేసేస్తే నాలో నేను ఉండిపోతాను యూ డోంట్ ఎగ్జిస్ట్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ఎయిట్ నాలో నేను ఉండిపోతాను ఉండిపోతే నాకు ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుంది ఒక నిండుదనం అనుభవానికి వస్తుంది ఒక సంతోషము అనుభవానికి వస్తుంది ఈ అనుభవానికి ఖర్చు ఏం పెట్టక్కర్లేదు బాహ్య పరాధీనత ఉండదు పో తాళాలు అవి బీగాలు బిగించి ఆ తాళాలు బొడ్లో పెట్టుకుని కూర్చోనక్కలు ఏమి దీన్ని ఎవ్వరూ తీసేయలేదు ఇది ఆత్మానందం ఈ ఆత్మానందానికే దేవుడు అని పేరు వాస్తవంలో మీరు దైవ దర్శనం చేసినప్పుడు మీకు కలిగే ఆనందము ఈ ఆత్మానందమే కలుగుతుంది దేవుణ్ణి చూసినప్పుడు ఆ కొద్ది క్షణాలైనా మీకు అద్వైత అనుభవం కలుగుతుంది ఆ దేవుడికి మీకు ఉండే ఆ డివిషన్ పోతుంది అప్పుడు కూడా కళ్ళు మూసుకుంటారు మీరు కళ్ళు మూసుకుని ఆ దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని ఆ పరిభాష మీకు తెలియకపోవచ్చు కానీ అనుభవం మాత్రం ప్రతి భక్తుడికి కలుగుతుంది అద్వయ అనుభవం ప్రతి భక్తుడికి కలుగుతుంది కానీ అది చాలా క్షణికంగా ఉండటం చేత వీడు తర్ఫీద్ అలా ఇచ్చుకుంటాడు దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అనే తర్ఫీదులో ఉంటాడు కనుక ఆ ద్వయానుభవం క్షణికంగా ఉండి మరోక్షణం డివిజన్ మళ్ళీ వాపసు వచ్చేస్తుంది డివిజన్ వచ్చేస్తే దేవుడు దేవుడే నేను అభాగ్యుని ఇక్కడ ఉన్నాను అనే స్థితికి మళ్ళీ వచ్చేస్తే సంసారిగా బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుతా ఆత్మన్ ఆత్మని తుష్యతి దీన్ని బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఒకసారి అభ్యాసం చేద్దాము నడుము నిటాదుగా పెట్టుకుని కూర్చుంటాము చేతులు ఇలా ఒళ్ళో పెట్టుకుని కన్నులను మెల్లగా మూయటము మెల్లగా తెరవటము ఇది కూడా అభ్యాసం ఉండాలి కన్నుల మీద కొంత ధ్యానం అభ్యాసం చేయాలి కన్నులని ఫోకస్గా పెట్టుకుని నేత్ర ధ్యానం ఆ నేత్రాలని పరిశీలిస్తూ అలా ఎప్పుడైతే మీరు ఉంటారో కొంతసేపటికి మనస్సు మీద కూడా ఆటోమేటిక్గా ఒక చక్కటి నియంత్రణ ఏర్పడిపోతుంది కన్నులను అలవోకగా మూసి ఉంచండి మళ్ళీ జాగ్రత్తగా కన్నులను తెరవండి మళ్ళీ అలవోకగా ముయండి ఆ కన్నుల యొక్క రెప్ మళ్ళీ తెరవండి కన్నుల రెప్పపాటు ఎలా పడుతుందో పరిశీలించండి కన్నులతో ఎదుగా ఎదుట ఎదురుగా చూస్తూ ఉండాలి కానీ ఎదురుగా ఉన్నదాని చూడకుండా ఎదురుగా చూస్తూ ఉండాలి చేయగలరా పని ఎదురుగా ఏముందో చూడరు అంటే దాని మీద ఫోకస్ ఉండదు మనస్సు మనస్సు యొక్క ఫోకస్ ఎంతసేపు కన్నుల మీదే ఉంటుంది వల్లండి అది తర్వాత ఎప్పుడైనా చూద్దాము కన్నులని ఒకసారి ఇలా స్క్వీస్ చేయండి ఇలా నలపండి స్క్వీస్ చేసి ఒకటి రెండు సార్లు ఇప్పుడు తెరవండి మళ్ళీ ఇప్పుడు అరమోడ్పు కన్నులతోటి కన్నులు మూయండి ఇప్పుడు నేను కన్నులతో ఒక దృశ్యాన్ని చూచుటలేదు మనస్సుతో కన్నులను చూస్తున్నాను మనస్సుతో కన్నులను చూస్తున్నాను మనస్సుతో కన్నులను చూడడము అంటే ఫిజికల్గా ఉండే కన్నులను చూసేది లేదు ఆ చూపు ఆ చూపు అనే ఆ ఇంద్రియ శక్తి అది చాలా సూక్ష్మంగానే ఉంటుంది దాన్ని నేను చూస్తున్నాను మనస్సుతో ఆ చూపు ఇంద్రియ శక్తిని చూస్తున్నాను చిత్రం ఏంటంటే ఈ చూపులో విషయమయ్యేటువంటి దృశ్య వస్తువు లేదు దృశ్య వస్తువులేని చూపు మాత్రమే ఉన్నది ఆ చూపుని నేను మనస్సుతో చూస్తున్నాను అంటే దృశ్యవస్తువు నుండి నన్ను నేను ఉపసంహరించుకుని చూపు యందు నిలిచి ఉన్నాను మనస్సుతో చూపును దర్శిస్తూ ఇప్పుడు మీరు అభ్యాసం చేయండి ఏ మనస్సుతో చూపును చూస్తున్నారో ఆ మనస్సును చూడాలి మనస్సుతో చూడడం కాదు మనస్సును చూడాలి చూపుతో చూడడం మానేసి చూపును చూసాము ఇప్పుడు మనస్సుతో చూడడం మానేసి మనస్సును చూడాలి ట్రై చేయటమే ఇప్పుడు చూపు విలీనం అయిపోతుంది నేను మనస్సును దర్శిస్తున్నాను వాచ్ ది మాయి జస్ట్ వాచ్ ది మాయింగ్ మీరు మా ఇండ్లను వాచ్ చేసినప్పుడు మైండ్లో ఆలోచనలు పెద్ద ఉండవు తెలుసుకోండి ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోండి మనస్సు యొక్క అలజడి యాక్టివిటీ తగ్గిపోతుంది వాచ్ చేసినప్పుడు అది అది గొప్ప అబ్జర్వేషన్ అది అబ్జర్వ్ చేయండి మనస్సులో ఇప్పుడు అంటే సంకల్పం ఏదైనా ఒక్కటైనా ఉందా చూడండి ఉందేమో చూడండి ఉందేమో పట్టుకోండి మనస్సులో థాట్ సింగిల్ థాట్ ఉందేమో పట్టుకునే ప్రయత్నం చేయండి ఇది ఒక అబ్జర్వేషన్ మనస్సులో థాట్ ఉంటే పట్టుకుంటాను అని కనుక మీరు ట్రై చేసి మనస్సును దర్శిస్తే నీకు మనస్సులో థాటే కనపడదు దర్ ఇస్ నో థాట్ ఇన్ ది మైండ్ ఇప్పుడు నేను ఉన్నాను నేను నేను అన్నా ఉన్నాను అన్నా ఒకటే వేరేమీ కాదు నేను ఉన్నాను నాకు తోడు ఎవరు ఉన్నారు ఇప్పుడు నాకు నేనే తోడు నేను నాతో ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ ఎక్కడాంతో ఏమీ లేదు నాయందు ఉన్నాను నేను నాయందు ఉన్నాను నేను దేనిని తెలుసుకుంటున్నాను చూస్తున్నాను చూడమంటే తెలియడం నేను దేనిని తెలుసుకుంటున్నాను దేనిని తెలియటం లేదు ఎందుకంటే దృశ్యాలు లేవు మనస్సు యొక్క సంకల్పాలు కూడా లేవు గనుక నన్ను నేనే చూస్తున్నాను నన్ను నేను దేనితో చూస్తున్నాను కన్నుతో చూస్తున్నానా లేదు మనస్సుతో చూస్తున్నానా అది లేదు నన్ను నేను నాతోనే చూస్తున్నాను నేను నాతో యన్ ఉన్నప్పుడు నాలో ఏమైనా లోటు ఉందా వెలికి ఏమైనా ఉందా లేదు నేను పూర్ణుడనై ఉన్నాను పూర్ణోహం ఆనందోహం నేను ఆనందస్వరూపుడనై ఉన్నాను శంతి శంత శి